ం ఓ గణానాగపతిహవామహే ముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆను వన్మోతి సాధనం శ్రీ మహాగణాధిపత సదాశివసమారంభా శంకరాచార్యమాం అస్మదాచార్యపరు పరంపరాం ఓ సహనా సహనౌనూ సహ వీర్యం కరవావహైస్ అవధీతమస్ మావిషావహై ఓ శాంతిశాంతిశ్శాంతి ఓం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా సత్యాదీని త్రీని విశేషణార్థాన్ని పదాన్ని విశేష్య బ్రహ్మణ అనే వాక్యం దగ్గర ఉన్నాము సో బ్రహ్మ విశేష్యము సత్యము జ్ఞానము అనంతము అనే మూడు పదములు విశేషణములు సో కొ సత్యమే విశేష్యం అనుకుని మిగతా పదాలు విశేషణం ఎందుకు అనుకోకూడదు అన్నీ ఒకలాగే ఉన్నాయి కదండి అన్నీ ఒకలాగే ఉన్నా ఇప్పుడు బాగా వస్తుంది ఒకలాగే ఉన్నాయి కదా దీంట్లో బ్రహ్మే విశేష్యం అని ఎందుకు అనుకోవాలి కొన్ని జ్ఞానం విశేషం అనుకోకూడదు అంటే అలా కాదండి బ్రహ్మ విశేషం స్పష్టంగా తెలుస్తుంది మనకు ఆ సంగతి ఇక్కడ చెప్పదలుచుకున్నది బ్రహ్మ గురించి బ్రహ్మ విదాప్తి బ్రహ్మను ఉపక్రమం బ్రహ్మ కనుక విశేష్యం బ్రహ్మయే ఆ మాట అంటున్నారు అందాము విశేష్యం బ్రహ్మ వివక్షతత్వాత్ ేద్యత వేద్యము అంటే తెలియదగినది తెలియదగినది అని ఏమిటది బ్రహ్మ ఇక్కడ చెప్పదలుచుకున్నది వేదము లేక శృతి చెప్పదలుచుకున్నది ఏమిటి బ్రహ్మని చెప్పదలుచుకున్నది వివక్షతత్వ వివక్ష అంటే చెప్పు చెప్పాలనే ఆకాంక్ష ఇప్పుడు వేదం దేన్ని చెప్దామనుకుంటుంది బ్రహ్మని చెప్దాం అనుకుంటుంది ఎందుకు ఈ బ్రహ్మను చెప్పడం ఎందుకు అంటే అది వేద్యము తెలియదగినది గనుక తెలుసుకుంటే ఫలమున్నది బ్రహ్మవిత్ పరం ఆత్మోతి అనే మహాఫలం ఉన్నది దానికి ఆ జ్ఞానానికి కాబట్టి బ్రహ్మ వేద్యము తెలియదగినది ఆ విధంగా బ్రహ్మను గురించి చెప్పడమే శృతి యొక్క ఆకాంక్ష కనుక బ్రహ్మయే విశేష్యము సరే బ్రహ్మ విశేష్యమని ఎప్పుడైతే తెలిసిపోయిందో ఇంకా మిగిలిన మూడు పదాలు విశేషణాలు అందము విశేషణ విశేష్యవాదేవత్యాదీని ఏకవిభక్త్య పదాన్ని సమానాధికరణాని అది ఇవి ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే ఈ పదములలో అన్ని పదాలు నాలుగు పదాలు కూడా ఏకవిభక్త్యంతాన్ని ఒకే విభక్తి ప్రథమా విభక్తి తోటి అంతమవుతాయి విభక్తి అంటే ప్రత్యయానికి విభక్తి అని పేరు సుప్తిగంతం పదం అసూప్ అనే ప్రత్యయం ప్రథమా విభక్తి ప్రత్యయం సత్యం ప్రథమా ఏకవచనం జ్ఞాన శబ్దం ఉంది చూడండి జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని అవి అలాంటిది సత్యం జ్ఞానం సరే అదే మోడరు అనంతం కూడా అంతే అనంతం అనంతే అనంతా బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి అని బ్రహ్మన్ అనే శబ్దం అకాలాంత నపూసకలింగం అది ప్రథమా ఏకవచనం నాలుగు ప్రథమా యక వచనాలే ఇది సంస్కృతంలో వాక్యరచన శైలి సో విశేషణములు విశేషములు ఏక విభక్తిలో ఉంటాయి వీటినే సమానాధికరణములు అంటారు సమానమైన అధికరణము కలవి అధికరణం అంటే విభక్తి అనుకోండి సమానమైన విభక్తి కలవి సో ఇప్పుడు ఎలాగంటే రామ దాశరథి అని రామో దాశరథి వాక్యం రామో దశరథి అనే వాక్యంలో రెండు పదాలు ఉన్నాయి ఈ రెండు పదాలు సమానాధికరణ పదాలు అంట ఎందుకని చూడ్డానికి ఆ పదము యొక్క స్వరూపము అంటే శబ్దస్వరూపాన్ని మీరు చూస్తే అవి ఒకే విభక్తిని కలిగి ఉన్నాయి అది సమానాధికరణ అన్న దానికి అర్థం సమానాధికరణ్యము అంటారు ఈ స్టేటస్ ఆఫ్ బీయింగ్ సమానాధికరణ హ్యావింగ్ వన్ విభక్తి ఓన్లీ వన్ సేమ్ విభక్తి సో ఆ సమానాధికరణ్యము మీకు శబ్ద స్వరూపంలో కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది రామ ప్రథమా యకవచనం దాశరథి ప్రథమా యొక్క వచనం దర్ ఫోర్ దట్ ఈస్ సమానాధికరంగా అంతేకాకుండా ఇవి ఒకే వస్తువును బోధిస్తాయి ఒక మనిషిని బోధిస్తున్నాయి ఇక్కడ రామహ అనే రామ ఒక మనిషిని బోధిస్తోంది ఒక రాముడు అనే పేరు ఒక వ్యక్తిని బోధిస్తోంది రామహ అనే పదం దాశరథి అనే పదం ఎవరిని బోధిస్తోంది అదే వ్యక్తిని బోధిస్తుంది కానీ అదే రామహ రామహ అని కాదు వాక్యం రెండు పదాలు ఒకే వ్యక్తిని బోధిస్తున్నాయని అలా కాదు రామహ దాశరథి ఆ వ్యక్తి రాముడు అనే పేరు కలవాడు దశరథుని యొక్క కుమారుడు దాశరథి అంటే ఆ వ్యక్తిని గురించి చెప్పేప్పుడే మొదటి పదం ఒక యాంగిల్లో ఒక అంశాన్ని తీసుకుని ఆ వ్యక్తిని చెప్పింది రెండో పదం మరో అంశాన్ని తీసుకుని అదే వ్యక్తిని చెప్పింది ప్రవృత్తి నిమిత్తము ఒక పదం ప్రారంభమైంది అంటే దానికి ఒక హేతు ఉంటుంది ఒక అర్థాన్ని బోధించడం కోసం ఒక పదం ఆరంభం అవుతుంది కాబట్టి ఆ పదానికి ఆ శక్తి ఉంది ఒక అర్థాన్ని చెప్పే శక్తి ఉంది ఆ ప్రవృత్తి నిమిత్తము ఆ ప్రవృత్తి నిమిత్తము వేరువేరుగా ఉన్నాయి రెండు పదాలకి రామహ పదం చెప్పదలుచుకున్న అంశం వేరే దాశరథి అనే పదం చెప్పదలుచుకున్న అంశం వేరే అంశాలు వేరువేరు కానీ వస్తువు ఒక్కటే దానికి సమానాధికరణ్యము సో మీరు శబ్ద స్వరూపాన్ని బట్టి సమానాధికరణ్యం నిర్ధారించవచ్చు అర్థాన్ని బట్టి కూడా సమానాధికరణ్యం అర్థంలో మీకు అర్థం చెప్పే సందర్భంలో వేర్వేరు అర్థాలు చెప్తున్నట్లుగా అనిపించినా వాస్తవంలో ఈ వేర్వేరు అర్థాలన్నీ కలిసి ఒకే వస్తువుని బోధిస్తాయి ఇది సమానాధికరణ్యం యొక్క లక్షణం సో నీలం మహత్ సుగంధి ఉత్పలం అన్నప్పుడు నీలం మహత్ సుగంధి ఉత్పలం నాలుగు సమానాధికరణ సో ఉత్పలం వస్తువు నీలమ్మనే రంగు గల వస్తువు సుగంధి మంచి పరిమళము గల వస్తువు పెద్ద పరిమాణము గల వస్తువు అనే ఒకే వస్తువును బోధిస్తున్నాయి దీనికి సమానాధికరణ్యము అని అంటారు ఇది ఒక టెక్నికల్ వర్డ్ సో ఇక్కడ కూడా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నవి దీంట్లో బ్రహ్మ మిగిలిన మూడు విశేషణాలు ఈ విశేషణ విశేష్య భావం కుదరాలి అంటేనే వాటికి సామానాధికరణ్యం ఉండాలి సమానాధికరణ్యం లేకపోతే విశేషణ విశేషభావం కుదరదు సో మీరు రామస్య దాశరథి అనుకోకూడదు రామస్య షష్ఠీ విభక్తి దాశరథి ప్రథమా విభక్తి దాంట్లో రెండు కలిపి ఒకే మనిషిని గురించి చెప్తున్నాయనో లేకపోతే ఒకటి విశేషణం ఇంకొకటి విశేష్యమనో అలా అనడానికి వీలు విశేషణ విశేష్య భావము అనగా సామానాధికరణ్యము అది ఎప్పుడు కుదురుతుంది విభక్తులన్నీ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే కుదురుతుంది ఇది సంస్కృత భాష యొక్క ఒక విశిష్టమైన లక్షణం కాబట్టి అదే అన్నారు ఆయన విశేషణ విశేషత్వాదేవా ఈ సత్యాదీని పదాన్ని సత్యాదీని పదాన్ని సత్యము జ్ఞానము మొదలైన పదాలు ఉన్నాయే ఇవి ఏక విభక్తి జంతా ప్రథమావిభక్తి ఏకవచనము అంతమందు కలిగినవి ఆ ప్రత్యయం కలిగిన అంటే ప్రథమాభిభ్యక్తి ఏకవచనార్థంలో వచ్చే పదాలే ఆ నాలుగు కూడా అంచేతనే ఏక విభక్తి చెంతములు అవి సమానాధికరణములు కూడా అంచేతనే వాటికి విశేషణ విశేష్యభావము పొసగుసున్నది వెరీ స్ట్రైట్ ఫావర్డ్ థింగ్ తర్వాత సత్యాది త్రిభిర్విశేషణ విశేష్యమాణం బ్రహ్మా విశేష్యాంతరే్య నిర్ధార్య ఈ విశేషణము చేసి పని ఏమిటి దీనికి వాక్యమీమాంస అని అంటారు వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం ఎందుకంటే చాలా గంభీరమైన వాక్యం వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే మనం అలాగే మనకు ఉపయోగకరమైన పుస్తకము స్క్రిప్చర్ వాల్యుయబుల్ బుక్ అనుకుంటాము కానీ దాని నుంచి మనకి సమాచారం సరిగ్గా రాదు పూజ స్వామీజీలో పుస్తకం ఉంటుంది ది క్రిస్టియన్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ఎ వేదాంతన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఆ పుస్తకం దేలది దాంట్లో బైబిల్లో ఉండే వాక్యాలని ఆయన వ్యాఖ్యానం చేస్తారు ఆ పుస్తకం యొక్క స్వరూపం సో బైబిల్లో వాక్యాలు ఉన్నాయి సో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ ఫ్రమ్ నథింగ్ అని ఉంటున్న వాక్యం అక్కడ ఫ్రమ్ నథింగ్ అంటే ఆ వాక్యం ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఇట్ కెనాట్ బి రాంగ్ బికాజ్ అది బైబిల్లో మన చాలా ప్రేమతోటి శ్రద్ధతోటి పఠించే గ్రంథంలో ఉంది అది రాంగ్ అవ్వడానికి వీలు మనందరం అంటే నా అభిప్రాయం ఆ క్రిస్టియన్ సొసైటీ మనం కూడా బైబిల్ని పఠించవచ్చు తప్పేం లేదు సో అది వాక్యం తప్పనడానికి వీలు లేదు శ్రద్ధ గలవాడు తప్పని ఎందుకంటాడు నాస్తికుడు తప్పు అంటాడు కాబట్టి ఎందుకంటే వాక్యం అది విరుద్ధార్థాన్ని కలిగి ఉన్నది పొసగటం ఫ్రమ్ నథింగ్ హీ క్రియేటెడ్ ది యూనివర్స్ అంటే సంథింగ్ని నథింగ్ నుంచి క్రియేట్ చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో మరి ఏమిటి వాక్యం ఇలా ఉంది అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు నోరు మూసి కూర్చోని ఎదురువాడిని ఎలాగో పీకిని ఒక్కేసి కూర్చోబెట్టడమా అంటే అలా కాదు అక్కడ నథింగ్ అన్నదానికి నథింగ్ ఎల్స్ అని అర్థం గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ ఫ్రమ్ నథింగ్ ఎల్స్ అంటే ఫ్రమ్ హిమ్ సెల్స్ అని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి సో ద ఫాదర్ అండ్ దిస్ సన్ ఆర్ వన్ అండ్ దిస్ సేమ్ అని వాక్యం దాన్ని కూడా మళ్ళీ జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది వాళ్ళు వ్యాఖ్యానం వాళ్ళకి తెలియదు అది ఫాదర్ అండ్ ది సన్ వన్ అండ్ ది సేమ్ అంటే దాని వారి దే డిఫరెంట్ అర్దే వన్ అండ్ ది సేమ్ అభ్యయవాళ్ళు డిఫరెంట్ ఎందుకని ఫాదర్ ఏమో సన్నని పంపించాడు ఇక్కడికి సేమ్ ఎలా అవుతారు మరి ఇదేమిటి ఇలా ఉంది దానికి ఏదో చెప్తారు అలాంటి ప్రశ్నలు వేయదని కోపడతారు లేకపోతే అలా కాదు ఫాదర్ అండ్ సన్నర్ వన్ అండ్ ది సేమ్ అనే వాక్యానికి ఒక వ్యాఖ్యానం మనం జాగ్రత్తగా చేయాలి దీన్ని వాక్యమీమాంస అంటారు ఈ వాక్యమీమాంస లేదనుకోండి సూపర్ స్టేషన్స్టోర్ మిగిలిపోతాం మనం వాక్యమీమాంస ఉన్నట్లయితే చక్కగా అన్వయం చేసుకుని మనం అర్థం చేసుకోవటానికి బాగుంటుంది జ్ఞానానికి మూలం వాక్యమీమాంస ఎందుకంటే ప్రమాణము వాక్యం కనుక వాక్యం ఈజ్ ది మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ సో అందుకోసం ఈ విచారం ఎనివే ఇక్కడ మూడు విశేషణాలు ఉన్నాయి అని అనుకున్నాం సత్యాది త్రిభి ఈ విశేషణములు విశేషించి చెప్తున్నాయి ఒకదాన్ని దానికే పేరు ఆ విశేష్యమాణము అంటే విశేషించి అది బ్రహ్మ ఇప్పుడు విశేషణం ఓ పని చేస్తుంది ఏం పనిచేస్తుందో తెలుసిన అది విశేష్యాన్ని ఇతర విశేష్యముల నుండి సపరేట్ చేసి చెప్తుంది అది చేసే పని నీలమ్మహత సుగంధి ఉత్పలం అన్నప్పుడు ఒక సరస్సులో అనేక ఉత్పలములు ఉన్నాయి మెనీ లిల్లీస్ అదే ఉండాలి మెనీ లిల్లీస్ లేకపోతే ఈ విశేషణాలు నేను ఇప్పుడు బ్లూ పాట్ అన్నారనుకోండి ప్రపంచంలో పార్ట్స్ అన్ని బ్లూగానే ఉంటాయనుకోండి సపోజ్ అప్పుడు బ్లూ పార్ట్ అనరు పార్ట్ అనే అంటారు దేర్ ఆర్ సమ్ పార్ట్స్ విచ్ ఆర్ నాట్ బ్లూ రెడ్ పార్ట్స్ గ్రీన్ పార్ట్స్ ఉండబట్టే బ్లూ పార్ట్ అనే మాట అనాల్సి వచ్చింది ఎల్లో గోల్డ్ అంటారండి అనరు ఎందుకని గోల్డ్ ఈజ్ ఎల్లో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ దేర్ ఆర్ నో టూ గోల్డ్స్ వన్ ఈజ్ ఎల్లో గోల్డ్ ఎల్లో ఫాస్ఫరస్ రెడ్ ఫాస్ఫరస్ వినారా ఎప్పుడైనా అలా ఉన్నాయి yellow ఫాస్ఫోరస్ red ఫాస్ఫోరస్ అనే రెండు ఎలక్ట్రోపిక్ forms are there. అందుకోసం అడ్జెక్టివ్ వేసుకోవాలి ఎల్లో Yellow gold, red gold, ఉందా అటువంటిది లేదు బ్లాక్ గోల్డ్ అనేది ఇట్స్ నాట్ ఏ గోల్డ్ అట్ ఆల్ మీరు విశేషణం వేసేప్పటికి ఇట్ హ్యాస్ బికమ్ సంథింగ్ ఎల్స్ దేర్ ఫార్ సో మీరు విశేషణం వేసారంటే అది సార్థక విశేషణం అవుతుంది ఏమిటి సార్థకత్వము ఇతర విశేషముల నుండి ఈ పర్టికులర్ విశేషణాన్ని విడదీసి చూపిస్తుంది దాన్నే నిర్ధారించుట అంటారు డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ ఆల్ అదర్ థింగ్స్ ఫ్రమ్ ఆల్ అదర్ థింగ్స్ అంటే ఫ్రమ్ ఆల్ ఆల్ అదర్ థింగ్స్ ఆఫ్ ది సేమ్ స్పీషీస్ ఇప్పుడు బ్లూ పార్ట్ అంటే ఆ బ్లూనెస్ ఇట్ ఈస్ నాట్ డిస్టింగ్విషింగ్ పార్ట్ ఫ్రమ్ ఎన్ అంబ్రెలా ఆర్ ఫ్రమ్ ఏ వాల్ ఇట్ ఈస్ జస్ట్ డిస్టింగ్విషింగ్ పార్ట్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ సో సమాన జాతీయములైన పదార్థముల నుండి సెపరేట్ చేసి విడదీసి చూపించుట ఇది విశేషణం చేసే పని ఇప్పుడు ఆల్ వాటర్ లిలీస్ ఉన్నాయి చాలా వాటర్ లిలీస్ ఉన్నాయి కానీ దే ఆర్ మెనీ కలర్స్ ఆఫ్ వాటర్ లిల్లీస్ ఉన్నాయి కానీ నేను చెప్తున్న వాటర్ లిలీ నీలం ఈ వాటర్ లిలీస్లో నీలం చాలా ఉన్నాయి మళ్ళీ అదే సరస్సులో కానీ వాటిల్లో చాలా అన్నీ కూడా చిన్న చిన్నవిగా ఉన్నాయి కానీ నేను చెప్తున్న వాటర్ లిల్లీ బిగ్ ఇన్ సైజ్ తర్వాత బిగ్ ఆరుడోతను ఉన్నాయి కానీ వాటిల్లో సుగంధ పరిమళం కలిగినది ఒక్కటే ఉంది సుగంధి ఉత్పలం నీలం మహత్ సుగంధి ఉత్పలం నీలం అని వేయగానే రెడ్ ఎల్లో అదర్ కలర్స్ ఉత్పలాలన్నీ ఎలిమినేట్ అయిపోయాయి మహత్ అని వేయగానే చిన్న అక్కడ ఉన్న ఉత్పలాలన్నీ ఎగిరిపోయాయి ఒక ఎలిమినేట్ అయిపోయాయి సుగంధి వేయగానే పరిమళం లేకుండగా అలా ఉరికి అలంకారమే కానీ సుగంధం లేకుండా ఉన్న లిల్లీస్ అన్నీ ఎలిమినేట్ అయిపోయాయి ఎలిమి అయిపోయి కేవలం ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక పర్టికులర్ లిల్లీ నిలబడి ఉన్నది మన ముందు సో విశేషణం చేసి పని అలాగా సో ఇక్కడ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ కూడా మూడు విశేషణాలు ఉన్నాయి కదా ఇవి బ్రహ్మను బ్రహ్మ విశేష్యమును ఇతర విశేష్యముల నుండి విడదీసి చూపించాల్సి ఉంటుంది అని ఒక సూపర్ఫిషియల్ ఐడియా ఆ చెప్పారు సో ఆ వాక్యం ఏమంటే సత్యాది త్రిభి విశేషణై విశేష్యమాణం బ్రహ్మ విశేష్యాంతరే అంతరా అంటే మరి ఒక అన్యోగ్రామ గ్రామాంతరం సో అలాగనమాట అన్యో మనుష్య మనుష్యాంతరం అన్య అన్యం విశేష్యం అన్యత్ విశేష్యం విశేష్యాంతరం అంతరశబ్దానికి అన్యానర్థం గ్రామాంతరానికి వెళ్ళారంటే మరో గ్రామానికి వెళ్ళారు అలాగే విశేష్యాంతరముల నుండి అంటే మరో విశేషణాల నుండి అంటే ఇతర విశేషముల నుండి ఈ పర్టికులర్ విశేష్యాన్ని ఈ మూడు విశేషణాలు నిర్ధారించి అంటే విడదీసి చూపిస్తాయి కాబట్టి తెలుస్తుందండి అయితే ఎంత చికాక్గా ఉందా ఐఆర్ ఫాలోయింగ్ యా తర్వాత ఏవం హితత్ జ్ఞాతంభవతి అన్యేభ్యో నిర్ధారితం యథాలోకే నీలం మహత్ సుగంధి ఉత్పలమితి అది సంగతి ఆయన ఇచ్చిన నేను ఇంకా ఎక్కడి నుంచో వచ్చిందనుకున్నాను ఈ దృష్టాంతం టీకాకారుడు ఎవరో ఇచ్చారు స్టాండర్డ్గా చెప్పే దృష్టాంతం అనుకోరు శంకర్లు ఇచ్చిన దృష్టాంతం నేను ఎంత బ్యూటిఫుల్ దృష్టాంతం ఇచ్చారు చూడండి సరిగ్గా ఇక్కడ మూడు విశేషణాలు ఒక విశేషం ఆయన కూడా మూడు విశేషణాలు ఒక విశేషం కరస్పాండింగ్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తే అంటే విశేషణాలు వేసి మీరు చెప్పినప్పుడు ఏమం హి త్ఞాతం భవతి తత్వంటే విశేషము తెలియబడే పద్ధతి ఇదే ఇలా చెప్తేనే తెలియబడు ఏది అన్యేభ్యో నిర్ధారితం అన్యేభ్య ఇతరముల నుండి దానిని సెపరేట్ చేయటం నిర్ధారించడం అంటే విడదీసి చూపించటం దీన్ని నిర్ధారణ షష్ఠి అంటారు ఎమాంగ్ అనే అర్థంలో ఈ షష్ఠి వస్తుంది ఇంగ్లీష్లో ఎమాంగ్ అనే అర్థంలో నిర్ధారణ షష్ఠి కూడా వస్తూ ఉంటుంది పోలని లేదు లోన్ బాదర్ సో నిర్ధారించి చూపించేటువంటి పనిని ఈ విశేషణాలు చేస్తూ ఉంటాయి అలా నిర్ధారించటం వల్ల మనకి ఆ తెలియబడవలసిన వస్తువు ఉందో అది తెలియబడుతుంది దిస్ ఇస్ హౌ వీ నో లోకంలో ఇలాగే తెలియబడుతుంది ఉదాహరణకి యథాలోకే నీలం మహత్ సుగంధి ఉత్పలమితి అనేక ఉత్పలాలు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రెండు మూడు ఎడ్జెక్టివ్స్ వేసేపటికి కరెక్ట్గా తెలిసిపోతుంది ఎంత సెపరేషన్ అవసరం అయితే అన్ని ఎడ్జెక్టివ్స్ వేయాల్సి ఉంటుంది ఒక ఎడ్జెక్టివ్ తోటే పని అయిపోయింది ఒక ఎడ్జెక్టివే వేసేస్తాం ఒకప్పుడు మూడు ఎడ్జెక్టివ్స్ వేయాల్సి వచ్చిందా ఇప్పుడు చెప్పాను కదా మూడు ఎందుకు వేయాల్సి వచ్చిందో అలాగ వేయాల్సి మూడు ఎడ్జెక్టివ్స్ వేసి వాక్యాన్ని చెప్తారు ఈ ఎడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి ఈ పర్టికులర్ విశేష్యాన్ని మిగతా విశేష్యాల నుంచి సెపరేట్ చేసి విడదీసి చూపిస్తాయి విడదీయమంటే వాటి అన్నింటినీ చేతితోటి తోసేసి దీన్ని చూపిస్తాయని కాదు మన జ్ఞానం అలాగంటే ఆ అభిప్రాయాన్ని మనకు కలిగిస్తాయి దీస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ నోన్ ఇన్ ది వరల్డ్ అదే పద్ధతిలో బ్రహ్మను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే తెలుసుకోవడానికి మనకి బుద్ధి ఇచ్చాడు భగవంతుడు ఆ బుద్ధితోటి బ్రహ్మను తెలుసుకోవాలి లెట్ ఫోర్ యూ హు ఫాలో ద సేమ్ స్కీమ్ of థింగ్స్ దీని మీద పూర్వపక్షం मीनिंगफुल यथा मंजुनफुल पूर्वपक्ष नशेष्यशेषणा योत्पल इनमी ओ शंका नमें बाने चक्कर विशेषण विशेष्या विशेष्यम విశేషణాంతరం వ్యభిచరత్ విశేష్యత ఇప్పుడు ఒక విశేష్యం ఉందనుకోండి ఉదాహరణకి ఉత్పలం ఉత్పలం విశేష్యం దానికి మీరు విశేషణం వేశారు ఏమని నీలం ఉత్పలం ఎప్పుడైతే ఈ విశేషణం వేశారో ఆ విశేషణం చేత చెప్పబడే ధర్మము ఈ ఉత్పలంలో ఉండాలి మరో ఉత్పలంలో ఉండకూడదు అప్పుడే ఈ ఉత్పలాన్ని మిగిలిన ఉత్పలముల నుండి విడతీసి తెలుసుకోవటం సంభవం అవుతుంది సపోజ్ అన్ని ఉత్పలములు నీలంగానే ఉన్నాయనుకోండి అప్పుడు నీలం ఉత్పలం అనకూడదు అదే అంటున్నారు వ్యభిచరత్ విశేషత అంటే ఉండకూడదు వ్యభిచర వ్యభిచారము అంటే లేకుండా ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోవడానికి వ్యభిచారం పేరు సో ఇప్పుడు నీలం ఉత్పలం ఉన్నప్పుడు ఈ నీలగుణము నీలత్వగుణము ఒక ఉత్పలంలో ఉండి మరో ఉత్పలంలో వ్యభిచరించాలి అప్పుడే అది విశేషణం అవుతుంది అంతటా ఉందనుకోండి ఇంక విశేషణం ఏమిటి అదే అంటున్నారు విశేష్యం విశేషణాంతరం వ్యభిచరత్ విశేష్యతే ఉదాహరణకి ఉత్ప నీలం ఉత్పలం అని ఉన్నప్పుడు దెర్ ఈజ్ అనదర్ ఉత్పల విత్ డిఫరెంట్ విశేషణ రక్తం ఉత్పలం ఎర్రనే ఉత్పలము అప్పుడేమైంది ఈ నీలత్వ గుణము ఈ ఉత్పలంలో ఉండే నీలత్వ గుణము ఇంకొక ఉత్పలంలో వ్యభిచరించింది అప్పుడే ఈ విశేష్యానికి అది వర్తిస్తుంది దిస్ ఈస్ హౌ విశేషణ విశేష భావ వర్క్స్ రైట్ వెరీ సింపుల్ యథా నీలం రక్తంచ ఉత్పలం ఇది ఓకే బాగానే ఉంది మీరింతకీ చెప్పదలుచుకున్నది ఏమిటి యదాహి అనేకాని ద్రవ్యాన్ని ఏకజాతీయాని అనేక విశేషణయోగీని అనేక విశేషణ అర్థవత్వం ఇంకా పూర్వపక్షం కొనసాగుతుంది ఈ రకంగా విశేషణ విశేషభావం మనకి లోకంలో ఉంది ఈ చర్చికి సారాంశం ఏమంటే బ్రహ్మని ఇంకొక పదార్థంగా మీరు గ్రహించే పొరపాటు చేస్తారు ఆ మనస్సు ఎప్పుడూ కూడా మనస్సు ఇట్ హ్యాజ్ ఎ ఫ్యూ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అది ఆ మనస్సుని అదే గురువులో మీరు అట్టి పెట్టి పాఠం చెప్తూ ఉంటే విషయాలు చెప్తే అది అలాగే అర్థం చేసుకుంటుంది అంచేతనే మీరు లోకంలో చూడండి బ్రహ్మ బ్రహ్మ అంటే గాడ్ అండి బ్రహ్మ ఈజ్ ఎ గాడ్ అని గాడ్ హెడ్ తెలుగులో దేవుడు చిన్నపిల్లలు దేవుడు అంటారు పెద్దవాళ్ళు ఏమో శివుడనో విష్ణువనో అంటారు బ్రహ్మ అంటారు ఇంగ్లీష్ వాళ్ళు గాడ్ ఈ గాడ్ బాగులేదు అనుకున్న వాళ్ళు గాడ్ హెడ్ అది దట్ ఈస్ వాట్ ఈస్ బ్రహ్మ సో ఇప్పుడు మీరు లోకంలో బ్రహ్మని జనులు అర్థం చేసుకునే ప్రవృత్తి ఎలా ఉంటుంది బ్రహ్మ ఆయన ఓ చోట ఉంటాడు ఓ పెద్దయినా మరీ ప్రాణం లేని ఓ బండరాయంటే బాగుండదని ఓ పెద్ద ఆయన ఆయన మొగాడు వీడు పురుషాహంకారం తో చూపిస్తాడు హీజ్ షూర్ దట్ ది బ్రహ్మన్ ది గాడ్ ఈజ్ ఎ హీ హౌ డూ నో దట్ ఇట్ ఈజ్ ఎ హీ వై నాట్ షీ నో నో నో ఇట్ ఈజ్ నాట్ హీ నోస్ ఇట్ నో నో ఇట్ ఈస్ నాట్ షీ ఇట్ ఈజ్ ఓన్లీ హీ వై బికాస్ షీ హ్యాస్ నో ఎలిజిబిలిటీ గాయత్రి మంత్రానికి స్త్రీకి అధికారం లేదు గాయత్రి మంత్రానికి అధికారం లేకపోతే ఇంకోదే సో ఇలాగేదో ఉంది సంథింగ్ హీ హ్యాస్ సో ఈ విధంగా వీళ్ళు ఈ బ్రహ్మని గురించి తెలుసుకునేప్పుడు అది మరి ఒక వస్తువు దానికి ఇక్కడ ఉండే విశేషణాలు దానికి ఉండవు ఇంకేవో కొత్త విశేషణాలు ఉంటాయి ఆ రకంగా వీళ్ళు ప్రతిపాదన చేసేస్తూ ఉంటారు ఆ మైండ్ అదే గ్రూవులో పనిచేస్తుంది ఆ గురువును కొంత మనం శోధన చేసి దాని నుంచి మనస్సుని పక్కకు జరపాలి ఈ బ్రహ్మ గురించి మీకున్నటువంటి ఐడియాస్ని శోధన చేయాలి యూ షుడ్ నాట్ బి అంటర్ ది ఇంప్రెషన్ దట్ బ్రహ్మ ఈజ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదండీ ఇప్పుడు ఉదాహరణకి మన ఊర్లో మన బస్తీలో ఒక దాదాగారు ఉన్నారు మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు మనందరి యొక్క జీవితాలను శాసిస్తాం డెమోక్రసీ కాదనుకోండి పోనీ మోనో మోనోక్రాటిక్ రూల్ అనుకోండి మీరు రా దేశం మొత్తానికి ఒక లీడర్ ఒకడు ఉన్నాడు ఆ లీడర్ చెప్పిన చెప్పు చేతుల్లో మనం బతుకుతున్నాము అలాగే మొత్తం ఈ ప్రపంచం మొత్తానికి ఒక దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు మాఫియా డాన్ ఉన్నట్టుగానే ఈ దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు సో he is one more guy and he lives in another place elaga ma mana annagaremo ah uh, amlapuram lo unnaru ma maavugaremo vijayawalla lo unnaru ma annaya new york lo unnadu ma akka emo texas lo undi devudu heaven lo unnadu adi sequence sarvade nande so ee rakanga meera brahman artham cheskune pramaadam undi అందుకోసమే మేము అంశ ఇది ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇప్పుడు ఇవి విశేషణాలే కదా ఇప్పుడు నేను వేసినవి మా అక్క ఏమో టెక్సస్లో ఉంది మా అన్నయేమో న్యూయార్క్లో ఉన్న విశేషణాలు కదా అవి దేశ విశేషణాలు దేవుడు మాత్రం హెవెన్లో ఉన్నాడు దేశం ఆయన్ని సెపరేట్ చూపించింది మా అక్క టెక్సస్ మా అన్నయ్య న్యూయార్కే దేవుడు న్యూయార్కే కాదు అలా విశేషణం మళ్ళీ ఎగెయిన్ సారీ మనకి రెండు చేతులుంటే దేవుడికి నాలుగు చేతులు మనకి రెండు కళ్ళు ఉంటే దేవుడికి మూడు కళ్ళు ఉంటాయి సంథింగ్ డిస్టింగ్ బట్ స్టిల్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ స్టిల్ ఎయి స్టిల్ ఎర్వాత మనకి దేహం ఉన్నది దేవుడికి కూడా దేహం ఉంటుంది మరి మనకి దేహం ఉండే దేవుడికి దేహం ఉంటే శరీరము శరీరము శిర్యతే అయితే శరీరం నశించిపోయేది కదా శరీరము అది మనకి ఉండే దేవుడికి ఉంటే ఇంక దేవుడి గొప్ప ఏమిటండేంటి అబ్బబ్బే అలా కాదు దేవుడిది అప్రాకృత దివ్య మంగళ విగ్రహము అని ఒక పెద్ద పొడుగాటి సమాసం సో ఏదో ఏదో దాన్ని విశేషణం వేసి మీరు చూపించాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ ద హ్యూమన్ అప్రోచ్ ఆ మైండ్ అలాగే అప్రోచ్ ఉంటుంది అందుకోసమని ఆ అప్రోచ్లోనే మనం ప్రస్తుతం నడిపిస్తున్నాం చూద్దాం సో ఇక్కడ అంటున్నారు చూడండి పూర్ప మాట్లాడుతున్నాడు యథాహి అనేకాని ద్రవ్యాణి అనేక ద్రవ్యాలు ఉన్నాయి అనేక ద్రవ్యా ఎటువంటి ద్రవ్యాలు ఏక జాతీయ అని ఒకే జాతికి చెందినవి అంటే కుండ అంటే అన్నీ కుండలే కుండల గురించి మాట్లాడుతుంటే కుండలే వాటర్ లిల్లీస్ అంటే ఉత్పలములు గురించి మాట్లాడుతుంటే ఉత్పలాలే ఇప్పుడు ఆర్డ్ మ్యాన్ అవుట్ చెప్పమంటారు చూడండి ఆర్డ్ మ్యాన్ అవుట్ ఏమిటో నేను చెప్ప మీరు నా ప్రశ్నకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఎలాగంటే ఇండియన్ అమెరికన్ బ్రిటిష్ కుక్క దీంట్లో ఆర్డ్ హార్డ్ థింగ్ అవుట్ ఏమిటో చెప్పండి కుక్క ఆర్డ్ అలా చెప్పకూడదు ఆ స్పీషిస్ నాలుగు ఒకదాటిగా వాడాలి కరెక్ట్ అనే కదండీ సూట్ కేస్ చేతి సంచి హ్యా తర్వాత పర్సు పెన్ను దీంట్లో ఆర్డు థింగ్ ఏది అవుట్ పెన్ ఈజ్ ఆర్డు థింగ్ అవుట్ కదా సో ఆ సో యు హ యూ కెనా సమాన జాతీయాలు ఉండాలి విశేషణాన్ని వేసేప్పుడు కూడా ఆర్టు థింగ్ని పట్టుకొచ్చి పెట్టకూడదు విశేషణాలు ఆర్డు థింగ్ నుంచి సెపరేట్ చేయడానికి విశేషణం ఎందుకు ఇప్పుడు ఇక్కడ కుక్క అవు ఉందనుకోండి అక్కడ కుక్క మనిషి ఉన్నారనుకోండి ఈ మనిషి నుంచి ఈ కుక్కని మీరు సెపరేట్ చే సెపరేట్ చేసి చూపించాలంటే కుక్క అంటే సరిపడుతుంది కుక్క బై నేమ్ ఇట్ సెల్ఫ్ ఆ జాతి చేతనే మనిషి నుంచి సెపరేట్ అవుతుంది తెల్లని అని మీరు వేయనక్కర్లేదు తెల్లని కుక్క అనేప్పుడు ఆ నాలుగు ఆ పక్కన ఇంకో నాలుగు కుక్కలు ఉండి అవి తెల్లగా లేకపోతే అప్పుడు తెల్లని కుక్క వేయాలి సో ఇది విశేషణం యొక్క ధర్మం అదే అన్నారు అనేకాని ద్రవ్యాన్ని ఉండాలి ఏకజాతీయాని ఉండాలి ఇంకా ఇవి అనేక విశేషణ యోగిని కూడా ఉండాలి అన్ని కుక్కలు తెల్లగానే ఉన్నాయనుకోండి అప్పుడు తెల్లని అనే విశేషణం కుదరదు ఒకటి తెల్లనది ఒకటి నల్లది ఒకటి పచ్చనది అలాగ అనేక అనేక విశేషములు కలిగిన ఒకే జాతికి సంబంధించిన అనేక ద్రవ్యములు ఉంటే అప్పుడు విశేషణం వచ్చి తన పనిని తాను చేయటం ప్రారంభిస్తుంది తదా విశేషణస్య అర్థవత్వం అంటే ఇప్పుడు నీలం మహత్ సుగంధ్యుత్పలం దగ్గర నీలవర్ణ రక్తవర్ణము ఇంకొక వర్ణము ఇంకొక వర్ణము ఉన్న ఉత్పలాలు ఉండాలి చిన్న పెద్ద మధ్య వై మధ్య పరిమాణము కలిగిన ఉత్ఫలాలు ఉండాలి సుగంధ పరిమళం ఉన్నవి లేనివి ఉండాలి ఇన్ని ఇన్ని రకాల ఉత్ఫలాలు అక్కడ ఉంటే నీలం మహత్ సుగంధ అనే స్టేట్మెంట్ మీనింగ్ఫుల్ అవుతుంది అనేక ఉత్పలాలు ఉత్ఫలాలు ఉండాలి అనేక ఉత్పలాలు అనేక ఉత్ఫలాలు వాటిల్లో కొన్ని వేరువేరు రంగులు వాటిల్లో కొన్ని పరిమళం ఉండి పరిమిళం లేని ఉండి కొన్ని చిన్న కొన్ని పెద్ద ఉంటే ఇప్పుడు నీలం మహత్సకం చెప్పలం అనే విశేషణములు మూడు కూడా సార్థకమవుతాయి ఒక్కొక్క విశేషణము ఆ విధంగా సార్థకమవి పద్ధతి దిస్ ఈజ్ హౌ సెంటెన్సెస్ ఆర్ మేడ్ తర్వాత నహి ఏకస్మిన్నేవ వస్తుని అది అంటే నహి ఏకస్మిన్నేవ వస్తుని విశేషణస్య అర్థవత్వం అనర్థం ఒకే వస్తువు ఉంది అక్కడ ఒకే కొండ ఉంది బ్లూ పాట్ ఎందుక బ్లూ ఒకే ఉత్పలం ఉంది ఒక సింగిల్ ఉత్పలం ఉంది నీలం మహత్ సుగంధి ఉత్పలం ఎందుకండి ఉత్పలం అంటే చాలు కాబట్టి ఒకే వస్తువు ఉన్నప్పుడు ఈ విశేషణాలు అనవసరం ఇది పూర్వపక్షం చూద్దాం జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది పూర్వపక్షం కాబట్టి అనేక ఏకజాతీయములైన అనేక విశేషణ యోగము కలిగిన యోగం అంటే సంబంధము కలిగిన అనేక ద్రవ్యములు ఉన్న చోటనే విశేషణములకు సార్థకత ఒకే వస్తువు ఉన్న చోట ఇంకా విశేషణాలు విశేషణములకు సార్థకత్వము లేదు అలా అధికంగా మాట్లాడకూడదు వాచాలత్వము అంటారు ఊరికే విశేషణాలు సంబంధం లేకుండా విశేషణాలు వేసుకుంటూ పోతే వాడికి వాక్కుని సరిగ్గా వినియోగించడం చేత కాదని ఎంత అవసరమో అంత చెప్తే అధికంగా మాట్లాడరు శాస్త్రకారులు అలా మాట్లాడరు లోకంలో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి విశేషణం పడింది అంటే సార్థకత ఉండాలి ఈ మాట ఎందుకు అంటున్నారంటే నువ్వు బ్రహ్మ ఒక్కటే అంటావు కదా అందుగురించి నీకు అర్థమైంది కదా ది ట్రెండ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ బ్రహ్మ ఒక్కటే అంటావు నువ్వు ఒక్కటే ఇంక మళ్ళీ విశేషణాలు ఏంటంటే మూడు విశేషణాలు పోయాలి సో దట్ ఈజ్ ది అబ్జెక్షన్ నా ఏకస్మిన్నేగా వస్తుంది విశేషణాంతరాయోగా అనేక వస్తువులు ఉండే అనేక విశేషణాలు ఉండాలి అప్పుడే విశేషణం ఒక వస్తువు మీద వేయడం గురుతుంది అనేక వస్తువులు లేవు అనేక ఇతర విశేషణాలు లేవు ఉన్నదల్లా ఇదొక్కటే విశేషణ అంతరము యొక్క సంబంధ అంతరం అంటే మరొకటే మరో విశేషణం యొక్క సంబంధమే లేదు నీలం ఉత్పలం ఉన్నప్పుడు రక్తం ఉత్పలం అనే మరో విశేషణాంతర సంబంధం ఉన్న ఉత్పలం ఒకటి ఉండే ఇక్కడ రెండో బ్రహ్మే లేదు ఉన్నదల్లా ఒకే వస్తువు కాబట్టి ఎందుకు విశేషణాలు అని దానికో దృష్టాంతం యథ అసావేక ఆదిత్య తథైకమే బ్రహ్మా న్రహ్మాంతరాణి ఏభ్యో విశేష్యేత నీలోఫలవత్ దృష్టాంతం ఇదంతా పూర్వపక్షమే యథా ఎలాగంటే అసౌ ఏకహ ఆదిత్య ఎదురుకుండా ఒక ఆదిత్యుడు ఉన్నాడు అదిగో తెల్లని సూర్యుడు ఎందుకది తెల్లని సూర్యుడు ఎందుకండి గుండ్రంగా ఉన్న సూర్యుడు ఎందుకన్నమాట గుండ్రంగా లేని సూర్యుడు ఇంకొకటి ఉంటే గుండ్రంగా ఉన్న సూర్యుడని విశేషణం ఉన్నదల్లా ఎదురుకుండా ఒక్క ఆదిత్యుడు అసౌ ఏకహా ఆదిత్య తథా ఏకమే బ్రహ్మ ఒకటే బ్రహ్మ నా బ్రహ్మాంతరాణి బ్రహ్మజాతీయ పదార్థములు ఉత్పల జాతీయ పదార్థములు అంటే ఉత్పలము అనే జాతికి చెందిన వస్తువులు ఇంకా ఓ డజనో రెండు డజన్లో ఉంటే అలాగే బ్రహ్మ అనే జాతికి చెందిన పదార్థాలు ఏదో వాళ్ళ అమెరికా వాళ్ళ బ్రహ్మ ఇండియా వాళ్ళ బ్రహ్మ అమె బ్రిటిష్ వాళ్ళ బ్రహ్మ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ బ్రహ్మ పంజాబ్ వాళ్ళ బ్రహ్మ ఇలాగే ఏవైనా రకరకాలు ములాయం సింగ్ గారి బ్రహ్మ లాలూ ప్రసాద్ యాదవ్ గారి బ్రహ్మ అలాగే బీజేపీ వాళ్ళ బ్రహ్మ కాంగ్రెస్ వాళ్ళ బ్రహ్మ వీళ్ళందరూ మరి వాళ్ళ బిహేవియర్లు చూస్తే అలాగే ఉన్నాయి వాళ్ళు వేరువేరు దేశాల కోసం ప్రయత్నం చేస్తున్నారా ఒకే దేశం కోసం కష్టపడుతున్నారా అన్నది తెలియట్లేదు సో మచ్ యాక్ట్రి మనీ ఇస్తే ఆర్ దే డూడే బిలాంగ్ టు ది సేమ్ కంట్రీ అర్ దె సేమ్ ఫెలో కంట్రీ ఆర్ జస్ట్ బేర్ ఎనిమీస్ అన్నట్టుగా ఉంది పరిస్థితి సో వేరు వేరు బ్రహ్మలుంటే మా బ్రహ్మ బ్రహ్మ కంటే గొప్పది మాది సత్యం బ్రహ్మం అది అని ఇలాగేదో విశేషణాలు వేసుకోవచ్చు అదో పద్ధతిలో ఉంటుంది ఇదేమిటండి మీరు ఒక్కటే బ్రహ్మ నా బ్రహ్మాంతరాణి ఇంకా అటువంటిప్పుడు ఏబ్జో విశేష చేత నీలోత్పలవత ఒకటే ఉత్పలం ఉంటే ఇంకీ నీలోత్పలం అనేందుకు ఉత్పలం అంటే చాలు అలాగే ఒకటే బ్రహ్మ ఉన్నప్పుడు కానీ ఉత్పలం ఒక్కటో అనేక ఉత్పలాలు ఉండబట్టే నీలోత్పలం అనే విశేషణం సార్థకమైంది నీలా అని అదేవిధంగా ఇతర బ్రహ్మలు ఉంటే మీరు వేసిన విశేషణాలకి సార్థకత ఉంటుంది ఇతర బ్రహ్మలు లేనప్పుడు ఎందుకు ఈ విశేషణాలు ఇది పూర్వపక్షం లక్షణార్థత్వా అది సంగ్రహ భాష్యం మీకు ఈ పాటికి ఈ శైల అర్థం అయిపోయింది నా నీ ఆర్గ్యుమెంట్ బాగోలేదు కరెక్ట్ కాదు ఇక్కడ ఈ విశేషణాలు నువ్వు అనుకున్న డ్యూటీ మాత్రమే కాకుండా ఇంకో ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నాయి విశేషణాలు డ్యూటీ ఏమిటి ఇతర వ్యావృత్తి అంటే ఇతర ఇతర సమాన జాతీయకములైన ఇతర ద్రవ్యముల నుండి విడదీసి చూపించుట దాన్ని వ్యావృత్తి అంటారు వ్యావర్తకత్వం వ్యావర్తనం అంటే విడదీసి చూపించడం సో ఆ ఇతర వ్యావృత్తి అనే పనిని విశేషణాలు చేస్తాయి నువ్వు అన్నావు బాగుంది కానీ విశేషణాలు ఇంకో పనిని కూడా చేస్తుంది ఇట్ ఈజ్ నాట్ నెసరీలీ డిస్టింగ్విషింగ్ ఆల్ ది టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ డిస్టింగ్విషింగ్ దెన్ యూ cannot have adjectives to బ్రహ్మ because there is no second బ్రహ్మ సో so, నువ్వు చెప్పింది ఆర్గ్యుమెంట్ అంతా బాగానే ఉంది విశేషణాలు తప్పనిసరిగా డిస్టింగ్విషింగ్ చేస్తాయి కానీ ఇంకో పనిని కూడా చేయొచ్చు ఏమిటా ఇంకో పని ఏమిటి అంటే లక్షణార్థత్వా లక్షణం అనే అర్థం కూడా విశేషణాలకి ఉన్నది ఒక ఎక్స్ట్రా అర్థము ఉన్నది సో తార్కికుడికి తల తిరిగిపోతుంది శంకరుల ఆర్గ్యుమెంట్స్ చూస్తే వాళ్ళు అంతా మేము ఆర్గ్యుమెంట్ అంతా పకడ్బన్నీగా కట్టి పెట్టామని కానీ శంకర్లు ప్రవేశించిన తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా కొలాప్స్ అయిపోతుంది కుప్పకూలిపోతుంది వాళ్ళు ఈ రకంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వండి నాయన్ దోష నా నా నాయన్ దోష నువ్వు చెప్పినటువంటి దోషము ఇక్కడ లేదు అదే అంటారు కస్ నాయన్ దోష ఈ దోషము నువ్వు చెప్పిన దోషమేం లేదు ఇప్పుడు సంగ్రహ వివరణ ఇస్తున్నారు నా రక్షణార్థత్వాద్విశేషణానాం అనే సంగ్రహానికి సంగ్రహవాక్యానికి వివరణ భాష్యం ఏంటంటే నాయందోష అయం దోష నా నువ్వు చెప్పిన దోషము లేదు ఇలాగా బ్రహ్మ బాహుళ్యము అనే దోషం వచ్చిపోతుందన్న వర్ణవే బాహుళ్యం అనేక బ్రహ్మలు ఉండుట ఆ దోషము లేదు నాయం దోష ఎందువల్ల అస్మాత్ ఎందువల్ల ఎందుకంటే లక్షణార్థ ప్రధాన విశేషణములు విశేషణ ప్రధానములు మాత్రమే కాదు లక్షణ ప్రధానములు కూడా అంటే విశేషణములు విశేషణము అంటే విడదీసి చూపించుట వ్యావృత్తి చేసి చూపించుట ఆ పనిని మెయిన్గా చేస్తాయి అంతేకాదు అవి మెయిన్గా చేసి పని అది ఒక్కటే కాదు వస్తువుని చూపించుట లక్షణము అంటే లక్షయతీతి లక్షణం మీరు విశేషణం వేసేపటికి అది వస్తువుని చూపిస్తుంది మిగతా వాటితో వ్యావృత్తితో సంబంధమేం లేదు ఆ వస్తువుని మీకు యథాతథంగా చూపించుట దాని పేరు లక్షణం సో లక్షణము అనే అర్థం కూడా ఆ చూపించుట అనేవి అంతే అది ఆఫ్ లో ఇప్పుడు ఆ ఫ్యాను ఈ ఫ్యాను లైట్ వస్తుంది సో లక్షణార్థ ప్రధానాన్ని విశేషణాన్ని విశేషణ అని ఒక కొత్త అంశం మనకి తీసుకొచ్చి చూపిస్తున్నాం అంటే విశేషణములు ఒక పదార్థాన్ని ఇతర పదార్థముల నుండి విడతీసి చూపించుట అనే ప్రముఖమైన కార్యాన్ని చేస్తూ ఉంటాయి నిజమే అంతేకాదు ఇంకో పనిని కూడా చేస్తాయి ఏమిటంటే ఒక వస్తువుని యథాతథముగా మనకు చూపించుట నిర్దేశించుట అనే పని దాన్ని లక్షణము అని కూడా విశేషణాలు చేస్తాయి దానికి దృష్టాంతం ఇస్తారాయన ఉందాము కఫ్ పునర్లక్షణ లక్ష్యో విశేషణ విశేష్య యోర్వా విశేష అని పూర్వపక్షి సమాధి ప్రశ్న అడిగాడు మేమేమో ఇంతకుముందు విశేషణము విశేష్యము అని ఒక సంబంధాన్ని మేము చెప్పుకుంటూ వస్తున్నాము విశేషణము విశేష్యమును ఇతర సమాన జాతీయ విశేష్యముల నుండి విడతీసి చూపించుట విశేషణ విశేషభావ సంబంధము దాని గురించి మేము చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు నువ్వే కొత్త కాన్సెప్ట్ ఒకటి పెట్టావు ఇది లక్షణము అంటే చూపించేది చూపించబడేది ఒకటి ఉంటుంది లక్షణం ఉంటే లక్ష్యము సో ఇప్పుడు నువ్వు లక్షణ లక్ష్య అని కొత్త సంబంధం ఒకటి పెట్టావు ఈ రెండు ఒకటేనా ఏమైనా తేడా ఏమైనా ఉందా సో ఈ లక్షణ లక్ష్య సంబంధానికి విశేషణ విశేష సంబంధానికి విశేష అంటే తేడా విశేష అంటే తేడా విశేషణం కాదు విశేష విశేష తేడా ఏమైనా ఉందంటావా అవిశేష అంటే తేడా ఏం లేదని అర్థం విశేష తేడా ఆ వాక్యం మీరు గమనించండి పునః కథం పునః లక్షణలక్ష్యయో విశేషణ విశేషయోర్వా విశేష ఈ విశేషణ విశేష్యములకు లక్షణలక్ష్యములకు ఏమైనా తేడా ఉందంటావా లేదంటావా అంటే చెప్తున్నారాయణ ఉచ్యతే ఆ ప్రశ్నకి సమాధానము చెప్పబడుచున్నది అంటే ఉంది చిన్న తేడా ఉంది అది చెప్తున్నారాయణ जातीये निवर्तका विशेषणा विशेष्य लक्षण तो सर्वतवा अभी प्रधानमंत्री तेड़ इपड़ विशेषणी विशेष्यम सन जातीय इतर पदार्थमुं विदीसी चूपे సజాతీయముల నుండి మాత్రమే నివర్తకాన్ని విడదీసి విశేషణములు విశేష్యాన్ని విడతీసి చూపిస్తాయి కానీ లక్షణము సమ సమస్తము నుండి దీనిని విడతీసి చూపిస్తాయి సజాతీయమనే మాటతో సంబంధం లేదు సమస్తము నుండి విడదీసి మీకు స్పష్టంగా చూపించేదాని పేరే లక్షణము సో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్న చోట సత్యం జ్ఞానం అనే విశేషణాలు బ్రహ్మను బ్రహ్మాంతరములను బ్రహ్మల నుండి విడదీసి చూపించుట అనే మాట కుదరదు ఎందుకంటే ఇతర బ్రహ్మలు లేవు గనక మరి ఈ పదాలు ఏం చేస్తున్నాయి అక్కడంటే బ్రహ్మ అనే వస్తువును మీకు చూపిస్తున్నాయి బ్రహ్మ కాని వాటి సర్వము నుండి అబ్రహ్మ సర్వము నుండి విడదీసి మీకు బ్రహ్మను చూపించటం కోసం ఈ పదములు బయలుదేరినవి కాబట్టి ఇవి లక్షణార్థక పదములు విశేషణార్థక పదములు కూడా అది తర్వాత చూద్దాం అది ప్రస్తుతానికి ఇంత మాత్రం ఇవి లక్షణమును చెప్పేటువంటి పదములు అలాగ కూడా ఉంటుందా అలాంటి దృష్టాంతం ఏదైనా చెప్పండి మీరు అంటే ఆయన దృష్టాంతం వేస్తున్నారు యథా అవకాశ ప్రదాతృ ఆకాశం ఇది ఇస్ ద మాస్టర్ స్ట్రోక్ ఎలాగంటే ఇప్పుడు ఒకడు వచ్చి ఆకాశం అనగానేమి అని అడిగాడు ఆకాశం అనగానేమి అడిగితే ఇప్పుడు అడిగి సమాధానం ఎలా చెప్తారు అంటే నువ్వు ఎడ్జెక్టివ్ వేయటానికి వీరు లేదు ఎందుకంటే ఆకాశం ఒక్కటే ఉంది కనుక చెప్పి ఇప్పుడు ఏం చెప్తావు సమాధానం ఆకాశం అని ఒక కుర్రాట అడిగేటండి చిన్నపిల్లలు అడుగుతారు నాన్నగారు టైం అంటే ఏమిటని అడుగుతారు అంటే అగో గడియారంలో ఉండేది టైం అని చెప్తాడు ఈయన మొట్టమొదటి మిస్టేకే టైము గడియారంలో ఉండదు టైము మనస్సులో ఉంటుందని ఈయనకి తెలియాలంటే ఈయన ఇంకా చాలా మన క్లాసుకి చాలాసార్లు రావాల్సి ఉంటుంది గడియారంలో రేవ చెప్తాడు సో పిల్లవాడు ఆకాశము అని అన్నాడు స్పేస్ అని అన్నాడు ఈయన స్పేస్ ఆకాశం అంటే చిన్నపిల్లవాడే వాటి స్పేస్ అని అడిగాడు ఏం చెప్తారు అంటే ఇప్పుడు విశేషణం వేస్తే అదిగో విశేషణం వేయకు విశేషణం ఎప్పుడు వేయాలి అనేక స్పేస్లు ఈ పర్టికులర్ స్పేస్ని మిగతా స్పేస్ నుంచి సెట సెపరేట్ చేసేప్పుడు విశేషమే ఈజ్ ఇట్ సో నో ఆకాశము అనేది వాడికి చెప్పాలి చెప్పాలంటే ఏం చేయాలి ఆకాశము కంటే భిన్నమైన సర్వమును త్రోసిపుచ్చి కేవలం ఆకాశం ఒక్కటే వాడు తెలుసుకునేట్లా చెప్పాలి ఆ పని అప్పుడు ఒక పదాన్ని వినియోగిస్తాం ఆ పదమునకు లక్షణము అది ఆయన ఏమనిచ్చారంటే అవకాశప్రదాతృ ఆకాశం అవకాశ ప్రదాతృ ఇది సమానాధికరణం మళ్ళీ అన్ని సమాన విభక్తి కాలు అన్ని ప్రథమా విభక్తి ఏకవచ్చిన ఆకాశం నపంసకలింగం అంచేతనే ఇక్కడ అవకాశ ప్రదాతృ నపూంసకలింగం కర్తృ కర్తృని కర్తృని నపంసకలింగం అది సో ఆకాశం అనగా అవకాశమును ఇచ్చేది అంటే చోటును ఇచ్చేది చోటును ఇచ్చేది అని ఎప్పుడైతే చెప్పారో ఆకాశం తప్ప మరి ఏది చోటునివ్వదు ఈ ఆకాశం చోటు ఇస్తుంది మరో ఆకాశం చోటు ఇవ్వదు అలా కాదు ఇట్ ఈజ్ నాట్ ఫ్రమ్ సమాన జాతి సమాన జాతి అనే ఇక్కడ ఆకాశం ఒక్కటే పృథివీ అప్పు తేజ వాయువు నాలుగు ఉన్నాయి మొత్తం ఐదు పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలు ఇప్పుడు ఆకాశము మిగతా సమాన జాతి ఏం కాదు అవే మొత్తం ప్రపంచంలో ఐదే ఉన్నాయనుకోండి ఆకాశం అంటే ఏమిటి అంటే నాన్న పృథివీ ఉంది కదా పృథ్వీ చోటు ఇవ్వదు పృథివికే చోటు కావాలి నీరు చోటు ఇవ్వదు నీరుకే చోటు కావాలి సో ఆ విధంగా నువ్వు ఏదైనా నువ్వు ఒక పికిలు దాచుకోవాలంటే చోటు ఇచ్చేది ఆకాశము లేకపోతే డబ్బులు దాచుకోవాలన్నా లేకపోతే సామాన్లు పెట్టుకోవాలంటే చోటు ఇచ్చేది ఆకాశము అవకాశ ప్రదాతులు ఆకాశం అని డెఫినెషన్ ఇచ్చారు ఇప్పుడు ఈ అవకాశ ప్రదాతులు ఇది లక్షణమా విశేషణమా ఇట్ ఈజ్ లక్షణం ఆ లక్షణం వినేప్పటికీ మిగిలిన నాలుగు భూతముల నుండి అంటే సర్వము నుండి అని అర్థం సర్వం అదే కదండి ఉన్నదంతా అదే ఆ సర్వము నుండి దీన్నొక్కదాన్ని విడతీసి చూపించినట్లు అవుతుంది దాని పేరు లక్షణం కాబట్టి సత్యం జ్ఞానం అనంతం అన్నవి లక్షణార్థక పదములు అంతమాత్రం చేత వాటి ఎందుం విశేషణార్థత్వాన్ని పూర్తిగా నిరాకరించడం భాష్యకారులకు తాత్పర్యం లేదు అందుకోసం వాటిని కూడా హీ విల్ హీవిల్ అకామడేట్ విశేషణార్థత్వం ఆల్సో అందుకోసమే అంతకుముందు వేవకారాన్ని ప్రయోగించారు ఆయన నా విశేషణ ప్రధానాన్నేవా అన్నారు కేవలము విశేషణ ప్రధానములు మాత్రమే కాదండో ఎలోన్ అర్థం అవి ఎలోన్ విశేషణ ప్రధానములు మాత్రమే కాదు లక్షణ ప్రధానములు కూడా ఆ విశేషణ ప్రాధాన్యాన్ని తర్వాత చూపిస్తారు కాబట్టి ఈ పదములు లక్షణమును బోధిస్తాయి ఆ పదం యు విల్ నో బ్రహ్మన్ ఇది ఏంపుల్ అది అదే అదే అంటున్నారు లక్షణార్థంచ వాక్యం ఇత్యవోచ ఈ మాట ముందే మేము చెప్పి ఉన్నాము ఈ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ వాక్యము ఈ బ్రహ్మని మిగతా నుంచి విడతీసి చూపించేటువంటిది అలాగంటేం కాదు ఇది అసలు బ్రహ్మంటే ఏమిటో తెలియని వాడికి బ్రహ్మను గురించి బోధించేటువంటి వాక్యము లక్షణం బ్రహ్మను చూపించే వాక్యము బోధించటం అంటే బ్రహ్మను చూపించే వాక్యము ఇట్ విల్ షో యూ వాట్ is బ్రహ్మ అది that is the ప్రతిజ్ఞ దట్ ఈస్ ది చ ప్రామిస్ సో లక్షణార్థం వాక్యం ఓకే అదొక ఒక పద్ధతి అయిపోయింది అక్కడికి విశేషణ shodhana భావాన్ని అలా శోధన చేసుకోవాలి లేకపోతే కన్ఫ్యూషన్లో పడతాం నీలం మహత్ సుగంధుత్పలం లాంటి వాక్యం కాదు ఇది ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దాట్ వీడికి ఉత్పలం తెలుసు అనేక ఉత్పలాలు ఉన్నాయని ఇవన్నీ ఉత్పలాలే అని కూడా తెలుసు అప్పుడు ఒక పర్టికులర్ ఉత్పలం కోసం విశేషణాలు వేశాం ఇప్పుడు మనకు కావాల్సిన పాఠం అది కాదు ఎవరికి అసలు బ్రహ్మండేవిటో తెలీదు మీరు బ్రహ్మం చూపించాలి అది తెలిసి తర్వాత సత్యాది శబ్దా పరస్పరం సంబద్యంతే పరాత్ విశేష్యాహితే అది మళ్ళీ దీన్ని కూడా వాక్య విచారమే వాక్యాన్ని అన్వయించేసి పద్ధతి సింటాక్స్ అంటారు ఇప్పుడు నేను వాక్యం చెప్తాను రాముడు రావణుని బాణముతో కొట్టెను అని ఇప్పుడు రాముడు అనే పదం దేంతో అన్వయిస్తుంది అన్వయించడం అంటే గెటింగ్ గోయింగ్ అండ్ కనెక్టింగ్ అని అర్థం దేంతో కనెక్ట్ అవుతుంది రాముడు అనే పదం దేంతో కనెక్ట్ అవుతుంది కొట్టెను అనే పదంతో కనెక్ట్ అవుతుంది రాముడు కొట్టెనుతో కనెక్ట్ అవుతుంది ఎలాగా కర్తవలే కర్తగా సో ది వర్డ్ రాముడు ఇట్ కనెక్ట్స్ టు ది వెర్బ్ యాజ్ ద ఏజెంట్ రాముడు కొట్టెను అంచేతనే మనకి చిన్నప్పుడు మీకు గుర్తు చేస్తాను ఎస్ఎస్ఎల్సి చదువుకున్నవాళ్ళు కర క్రియాపదం తీసుకో కొట్టెను ఎవడు అని ప్రశ్న వేసుకో ఎవడు కొట్టెను రాముడు కొట్టాను ఆ తర్వాత ఎవనిని కొట్టెను అని ప్రశ్న వేసుకో రావణుని కొట్టాను దేనితో కొట్టెను అని ప్రశ్న వేసుకో బాణముతో కొట్టాను కాబట్టి ప్రశ్న ఎప్పుడూ కొట్టెను తోటే కనెక్షన్ దానికి అన్ని పదములు వెళ్ళి క్రియతోట అన్వయిస్తాయి వీటికి కారకములు అంటారు ఈ కారకం అనే పాట మీకు అవసరం ఇంతకుముందు చెప్పే ఉంటాను సో రాముడు ఒక కారకం ఎందుకని క్రియతో అన్వయిస్తుంది క్రియాన్వయి కారకం ఎక్కడైనా క్రియతో అన్వయించని పదాలు ఉంటాయి మధ్యలో వాటిని కారకాలు అనరాముడు కొట్టెను క్రియతో అన్వయిస్తుంది రావణుని కొట్టెను బాణముతో కొట్టెను ఈ మూడు కార